ओम हवामहे ओं गणा गणपतिमहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आनश्वन्नोति सां श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम ओं सहना सहनौधुन सह वीकमस्तुमा विषाव शातिशाशाति सत्यम ब्रह्म अतः विकार अनृत वाचारंभ विकारो नाम मृत्ति के సదేవ సత్యమివధారణా ఇది కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి వాచారంభణం వికార నామధేయం వృత్తికేత్యేవ సత్యం అని మనం చూసాం ఆ వివరణ అంతా చూసాం అంటే ఘటము అనేది కేవలము వాచా ఆరభ్యత నామేయం నామధ్యేయం అనే మాట చాలా ఇంపార్టెంట్ ధ్యేయ ప్రత్యయం ధ్యేయానే ప్రచయం నామ అనే శబ్దానికి ధ్యేయానే ప్రచయాన్ని చేస్తే నామధ్యేయం ధ్యేయం అంటే మాత్రం అని అర్థం నామధ్యేయం నామము మాత్రమే నామమేనండి అంతకంటే ఇంకేం లేదు నామం తప్పింకేం లేదు నా ఒకటి నాగట్టే పేరు తప్పింకోట్లేదు నామధ్యేయం పేరు తప్పింకోటి లేదంటే సత్త వస్తువు లేదని అర్థం ఉనికి పేరు సోమయాదులు గారు అన్నారనుకోండి ఆయన మొహం ఆయన సోమం అంటే ఏటో ఎరగరాయి సోమం లేదు యాగం లేదు ఉంటే సోమయాదులు గారు పేరు అద్దే చైన్లు గారు సోమయాదులు గారు పూర్వం నిజంగా ఉండేవారు సోమయాదులు గారు చేనులు గారు అంటే ఆయన చైనులు గారు అంటే నిజంగా చైనం చేసిన ఆయన మహాగ్ని చైనం అని ఒకొప్ప క్రతువు అది చేసిన ఆయన్ని చైన్లు గారు అనేవారు ఇప్పుడు ఆయన మనవుడు అనమాట ఇతరం అది అలాగే అవధాని అనే పేరు కూడా అలాగే పెట్టుకుంటారు ఇవన్నీ బిరుదాలు ప్రధాని ఇవన్నీ బిరుదనామాలు బిరుద అంటే ఆ ఆ క్వాలిఫికేషన్ ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అని ఉంది మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒకప్పుడు ఆయన శాస్త్రి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు ఆయన కాశీ విద్యాపీఠంలో శాస్త్రం చదువుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదం దట్ ఈజ్ హౌ హీ బికేమ్ ఏ శాస్త్రి సో అలా కాకుండా ఏదో ఇంటి పేరు కస్తూరి ఇంట్లో గబ్బిల అలకంపు అనేది సాగుతుంది అలాగా అలా ఉండకూడదు అలా ఉంటే దాన్ని నామ మాత్రం సో ఘటము అన్నది నామమాత్రం నామధ్యేయం అంటే నామమాత్రం అరే ఘట నామమాత్రం అయితే మరి వస్తువు యథార్థం వస్తువు ఏది అంటే మృత్తికేత్యేవ సత్యం మట్టి మాత్రమే సత్యం సో మీరు ఆలోచించండి ఇప్పుడు మనం బుద్ధి ఉపయోగించి పరిశీలించడం చేతనం వాళ్ళు ఎంక్వైరీ చేయాలి ఇంక్వైరీ చేయనంత కాలం మీకు వస్తువు తెలియదు ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా దేశమోని ఉంది దేశము అంటే స్పేస్ సపోజ్ మట్టి స్పేస్లో స్ప్రెడ్ అయ్యి లేదనుకోండి అది విస్తరించి లేదనుకోండి ఘటం అనేది ఉంటుందా ఉండదు తర్వాత అదొకటి చాలా తేలిగ్గా మీరు సమాధానం చెప్పారేం కష్టం కాదు ఇంకొంచెం జాగ్రత్తగా చెప్తున్న ప్రశ్న ఆలోచించి చెప్పండి ఘటము మీకు ఒక మైక్రో సెకండ్ అంటే సెకండ్లో పదివేల వేయోవంతో వేయోవంత్ పదివే టెన్ మైనస్ మైక్రో అంటే ఒక మిల్లీ అంటే వెయ్యో వంతు సో సెకండ్లో వెయ్యో వంతు కాలము ఆ ఘటము అలా భాషించి మళ్ళీ కొలాప్స్ అయిపోయింది అనుకోండి అలాగే ఒక మెకానిజం నేను చేశాను అనుకోండి మెషీన్ పెద్ద ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ చేయొచ్చు ఆ మట్టి ముందు దాంట్లో ఆ మెషీన్లో పెడతాము ఆ మెషీన్ ఒక ఒక సెకండ్లో సగం కాలంలో ఆ మట్టి ముద్దని అలాగ ఘటంలాగా చేసి మన ముందు ప్రదర్శించి మళ్ళీ కొలాబ్స్ చేసేస్తుండే ఆ సిచ్యువేషన్ హైపోతిటికల్ సిచ్యువేషన్ ఊహించండి అప్పుడు మీరు ఘటాన్ని దర్శించగలుగుతారా దర్శించలే ఎందుకంటే కన్ను చూసి ఆ కంటి మీద ఆ కాంతి కిరణాలు పడాలి మనస్సు దాన్ని అనలైజ్ చేసి ఇది ఘటము అని మీలో ఘట సంస్కారం ఉంది ఆ ఉన్న ఘట సంస్కారం ఉద్బుద్ధమై అయం మీరు ఘటాన్ని చూడడం ఉండదు ఘటాన్ని గుర్తుపట్టడమే ఉంటుంది ఘటాన్ని మీరేం చూడరు ఘటాన్ని గుర్తుపడతారు అంటే అంతకుముందు ఘట సంస్కారం మీలో ఉండాలన్నమాట సో ఆ సంస్కారం ఉద్బుద్ధమై అయం ఘట మీరు అంటారు అలా అనడానికి కొంత టైం పడుతుంది ఆ టైం లోపలే ఆ ఘటాకారం కొలాప్స్ అయిపోయి మళ్ళీ మట్టి కింద కూర్చుందనుకోండి అది మీకు ఘటజ్ఞానం కలగదు కాబట్టి అది కాలంలో కొంత కా కొంతసేపు అది ఆ రూపాన్ని కలిగి ఉండాలి అప్పుడే ఘటజ్ఞానం కలుగు అలా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అలాగ ఫ్లాష్ లాగా ప్రకటన అయ్యి మళ్ళీ మూతబడిపోయింది అనుకోండి మళ్ళీ పోయిందనుకోండి ఆ రూపం యు కాంట హ్యావ్ ఘటం దేర్ ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు చేశానంటే మట్టిని తీసుకుని దానికి దేశంలో ఒక విస్తారాన్ని కాలంలో ఆ పర్టికులర్ విస్తారానికి ఒక ప్రవాహాన్ని అదే విస్తారము అదే ఆకారము కాలంలో కొంతసేపు అది ముందుకు వెళ్తుంది అదే ఆకారం ఉంటే ఈ పరిస్థితిలో మనస్సు దానిని ఘటముగా గుర్తిస్తుంది మనస్సు ఉండాలి మళ్ళా లేదనుకోండి దానికి ఘటమనేటువంటి నిర్ధారణే ఉండదు కాబట్టి ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంచేతనే అక్కడ ఉన్నది మట్టి ఆ మట్టికి దేశము కాలము జోడించాలి ఆ దేశకాల సంస్కారాలని జోడించాలి మీరు జోడిస్తే అది ఘటమవుతుంది కాబట్టి ఇప్పుడు మట్టి ప్లస్ దేశము ప్లస్ కాలము ఈజ్ ఈక్వల్ టు ఘటము మీరు ఘటము స్వతంత్ర వస్తువు అని ఎలా చెప్తారు దేశిణామూర్తి స్తోత్రంలో శంకరులు అదే అంటారు మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం ఆ దేశకాల సంస్కారములు మనస్సులో ఉంటాయి మనస్సులో ఉన్నటువంటి దేశకాల సంస్కారాలని ఘ మట్టికి జోడించి అదేమో ఇది ఘటము అని చెప్తుంది ఆ దేశకాల సంస్కారాలని బంగారానికి జోడించి ఇది నెక్లెస్ అని చెప్తుంది ఆ సంస్కారాలని నీటికి జోడించి ఇది వేవు నీటికి దేశ కాల సంస్కారం ఆ దేశం అంటే అలా పైకి అలా ఫ్లాట్గా ఉంది నీరు కొంచెం పైకి అప్వర్డ్స్ ఆ నీరు కదలాలి ఆ కదలడం అలా కదిలి నిలపడపోతే మళ్ళీ దాన్ని వేవనరు అలా నిలపడదు కూడా వాటరు అదలా కదిలి కొంతసేపు ఆ స్థానంలో ఉండి మళ్ళీ పడిపోతుంది ఆ విధంగా ఆ దేశకాల సంబంధం చేత నీటి ఎందు మనము తరంగాన్ని దర్శిస్తాము తరంగం అనేది వస్తువేం కాదు అది మీరు వస్తువు కేవలం నామం మాత్రమే ఇది అక్కడ దృష్టాంతం ఇది వాచారంభణం వికారో నామధ్యేయం మృత్తికేత్యేవ సత్యం అది దృష్టాంతం అదే దార్ష్టాంతికం కాదు ఆ దృష్టాంతాన్ని పెట్టుకుని చెప్పదలుచుకున్నది ఏమిటంటే అక్కడ చాందోక్యంలో ఉంది అక్కడ దా ఆ వాచ్యం తర్వాత ఏమని చెప్పారంటే ముక్తికే వచ్చేవ సత్యం అని చెప్పి ఏం సోమ్య స ఆదేశో భవతి అని చెప్పారు హే సోమ్య అంటే అని ఆరుని శ్వేతకేతుతో చెప్తున్నారు సహా ఆదేశరమేశ్వర స్వరూపము ఆదేశ అంటే పరమాత్మ పరమాత్మ ఆదేశ చెప్పడానికి పరమాత్మ ఏంటంటే ఆదిశ్యతే ఇత్య ఆదేశ అక్కడ ఆ కాంటెక్స్ట్లో బోధింపబడే తత్వము పరమాత్మ అందు ఆ పరమాత్మ ఏమం ఈ విధముగానే ఉండును అంటే ఇప్పుడు మీరు గమనించండి పరమాత్మతత్వమునందు జగత్తు భాషించుచున్నది అది పరిస్థితి ఎలాగా అంటే మృతు అనే తత్వమునందు తత్వము అనే పదాన్ని మరి మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి అనారోపిత ఆకారం తత్వం తత్వం అంటే రియాలిటీ మీకు రియాలిటీ మీకు తెలియాలంటే మీరు ఆకారాన్ని పరిత్యాగం చేయాల్సి ఉంటుంది దాని రియాలిటీ అప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు మనస్సు నామరూపములకు కట్టుబడి ఉంటుంది అదే దాని సహజ స్వభావం దాన్ని మీరు ట్రైనింగ్ ఇవ్వకపోతే అలాగే ఉంటుంది నీరు తనంత తానుగా వదిలిపెడితే కిందకే ప్రవహిస్తుంది దానికి మీరు పంపు పెట్టి అప్పు దానికి పొటెన్షియల్ ఎనర్జీని కనుక సప్లై చేస్తే నీరు పైకి ప్రవహిస్తుంది పైపులో పైపులో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది నీరు నీరు తనంత తానుగా వెళ్ళిపోతుంది పైకి అది అలాగ పైకిలో పైపులో తనంత తానుగా నీరు పైకి వెళ్ళిపోతే దాన్ని మ్యూజియంలోనో ఎక్కడో పెట్టి టూరిస్టును తీసుకురావచ్చు కదా అలాగే ఎక్కడా ఉండదు అదో మహిమనో ఏదో పేరు పెట్టవచ్చు నీరల్లా పైపులో తనంత తానుగా పైకి వెళ్ళదు పైకి పైనుంచి కింద పడుతూ ఉంటుంది పైపులో గ్లాస్ పైప్ ఉందనుకోండి దాని లోపల నీరు పైకి వెళ్తుందంటే అర్థమేంటి దిర్ మస్ట్ బి సమ్ పంప్ విచ్ ఈస్ పుషింగ్ ఇట్ అఫ్ సిమిలర్లీ మనస్సు కేవలము నామరూపములను మాత్రమే దర్శిస్తూ వాటికే కట్టుబడి ఉంటుంది మీరు ఆ స్థితిలో మార్పు తీసుకువచ్చి ఆ నామరూపములను ప్రత్యాఖ్యానము అంటే తిరస్కారము ఆమరూపములను నెగేట్ చేయాలి మీరు సబ్లేట్ చేసి చూడాలి చూసినప్పుడు మాత్రమే మీకు తత్వం కనపడుతుంది ఎందుకంటే తత్వము అనగా రియాలిటీ అనారోపితాకారం అని డిఫైన్ చేయబడి ఉన్నది ఆరోపించ ఆకారము యొక్క ఆరోపము లేనిది మీరు ఆకారాన్ని ఆరోపించి ఆకారాన్ని చూసి ఆకారానికో పేరు పెట్టి అమ్మాయ నాకంతా తెలిసిపోయింది అని చక్కగా ఆనందంగా కూర్చున్నారనుకోండి మీకు తత్వం ఎనడు తెలీదు కేవలం ఇలాగే ఘటము ఘటము తత్వము అనుకుంటారు లోకం అంతా మీరు ఘటము తత్వం అని ఎలక్షన్ పెట్టారనుకోండి ఘటం ఈజిట్ రియల్ ఆర్ అన్ రియల్ అనే ఒక ఎలక్షన్ ప్రెసిడెంట్ ముషరఫ్ గారు రెఫరండమ్ పెట్టినట్టుగా ఆ రెఫరండమ్ ఎలా ఉందో తెలుసిన పాకిస్తాన్ యొక్క అభివృద్ధికి సమాజం కూడా సర్వాంగీణముగా ఉన్నతి చెందుటకు ఎవడు నోనెవడంటాడండి ఈ మాటకి ఆ తర్వాత ఏదైనా ఒక ప్రశ్న యాడ్ చేస్తే నోనెవడన అంటాడా అలాంటి ప్రశ్న ఆ ప్రశ్న చూడండి ఎంత వేషమో చూడండి దాంట్లో సో సమాజము ఉన్నతి చెందుటకు సమాజము అన్ని విధములా వికాసము చెందుటకు ఇలాగే ఇంకో ఎగ్జెక్టివ్ కూడా ఉంది ఇంకొకటి ఇలా చెందుటకు నాలుగు వాక్యాలు ఆ తర్వాత ముష్రఫ్ గారి రాబోయే ఐదు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండాలా అని ఉండాలా కరలేదా అని కూడా కాదు ఉండాలా అని అంటే నో అని వీడు అంతే వీడు నో అని మొత్తం అంతమో అని అంటున్నట్టుగా ఉంటుంది అది ఎలా ఎవడు మాత్రం అనగలుగుతాడు అటువంటి నో కాబట్టి అందరూ ఆయనకి ఎస్సే సో ఆ ఘటము కరెక్ట్ ఘటము యథార్థమా అని మీరు రిఫరండం పెట్టారనుకోండి అందరూ ఎస్ అని చెప్తారు సో ఇట్ ఓట్ వర్క్ దట్ వే సో ఘటపు మిథ్యా మీరు ఆకారాన్ని చూస్తూ ఉన్నంతసేపు నామరూపములు ఆకారములకు అదే మనస్సు నామరూపములకు కట్టుబడి ఉన్నంతసేపు మనస్సు వాటి ఎంతో ఆసక్తిని ఆసక్తిని పెంచుకుని ఉన్నంతసేపు మీరు ఆ నామరూప తిరస్కారం మీరు చేయలేరు కాబట్టి మీకు తత్వం ఎన్నడూ తెలియదు దిస్ ఈజ్ ది ఫండమెంటల్ రియాలిటీ సో నామరూపాలు మీరు పట్టుకుని ఉంటే మీకు తత్వం తెలియదు తదేవ బ్రహ్మత్వం విద్య నేదన్య దిని ఉపాసతే అని కేనోపనిషత్తులో నువ్వేదో ఒక రూపాన్ని ఒక నామాన్ని పట్టుకుని ఇదే ఫైనల్ అంటే ఓకే గో హెడ్ అండ్ డూ ఇట్ మే గాడ్ బ్లెస్ యు బట్ యుల్ హ్యావ్ టు ఓవర్కమ్ దాట్ టు నో ది ట్రూత్ ఏవం స ఆదేశో భవతి మన అనుభవంలో కూడా మీరు నెక్లెస్ అని అంటున్నంతసేపు దానియందు ఆ నామరూపాలని మీరు చూస్తూ ఉన్నంతసేపు దాని ఎందు రాగద్వేష ప్రవృత్తే ఉంటుంది కానీ రాగద్వేష ప్రవృత్తి అంటే ఏంటి లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఇది నాకు నచ్చింది ఇది నాకు నచ్చలేదు ఈ నచ్చింది నచ్చలేదు అనే మాట మనం ఎంత తక్కువగా వినియోగిస్తే అంత మంచిది అది యోగ్యమైన ప్రవృత్తి కాదు అది ఎందుకంటే నచ్చట నచ్చకపోవట అనేది అది కేవలము నామరూపాలకి వర్తిస్తుంది తత్వానికి వర్తించదు ఇప్పుడు నాకు మా మిత్రుడికి ఇద్దరికి వాళ్ళో టీ ఇచ్చారు ఆ టీ నోట్లో పెట్టుకుని తాగే నేను నోట్లో పెట్టుకుందా ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ టీ లెట్ మీ టెల్ యూ ఇట్ ఇట్ నాట్ హ్యావింగ్ గుడ్ టేస్ట్ అతను నాకేసి చూసి ఈ టీ ఎలా తాగడం అన్నాడు నేను అన్నాను వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ టీ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ రిక్వైర్ ఫ్రమ్ టీ ఈజ్ ఇట్ మిల్క్ ఈజ్ ఇట్ టేస్ట్ ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ షుగర్ no what i want from tea is that bitter tea principle edo undi kada that is what i want so you want that right? really that is what the system body wants a bitter principle body lokku velthe edo caffeine edo peru pettandi tea lo mar untuno undado naaku teliyadu coffee lo ite ade untundi so you uh, suppose coffee you want to caffeine are you getting it or not yeah i seem to be getting it go ahead and have it you cannot like or dislike caffeine you can only like sugar tokoyindi panchadhar tokoyai paalu tokoyai anni veediga ledhu veediga undi ilaagante conditions nu migitha vaatiki apply chesthaavu gaane basically caffeine unda ledha dantlo caffeine undi that is what i need odo tattva vetta so caffeine some some amount of caffeine ivanni medium ivanne kuda anupanam aa caffeine lopalku velipotte స్తో గంటసేపు పాఠం చెప్పొచ్చు దట్ ఈస్ ద హ్ ఇట్ ఈ సో అలా చూడాలి కానీ దాని రుచి కోసం మీరు చూడకూడదు రుచి వచ్చిందనుకోండి ఇట్ ఇస్ ఎ బోనస్ కాబట్టి సో ఈ రకంగా మీరు మనస్సుని ఆకారము నుంచి ఆకారము అనే హుక్కు నుంచి విడతీయాలి ఆకారము అనే హుక్కు నుంచి ప్రపంచంలో హుక్స్ ఉండవు ప్రపంచం అంతా సర్కిల్సే హుక్స్ ఉండదు ఆల్ సర్కిల్స్ అరౌండ్ యూ దెర్ ఆర్ నో హుక్స్ ద హుక్స్ ఆర్ యువర్స్ యూ థింక్ అబౌట్ ఇట్ సో కాబట్టి నామరూపములకు అతీతంగా ఎదిగినప్పుడు మాత్రమే మీరు సత్యాన్ని తెలుసుకోగలుగుతారు ఏవం స ఆదేశమరూపములు మిథ్యాన్ని నువ్వు తెలుసుకో బ్రహ్మ నాకు ఎలా తెలుస్తుంది బ్రహ్మని గురించి నువ్వు చింత చేయకు బ్రహ్మనీకి తెలియడానికి అదేమే ఓ బండరాయం కాదు కట్టుతో చూసి తెలుసుకుంటు బ్రహ్మని స్వరూపమే దానిని నువ్వు తెలుసుకునే మాట తర్వాత నేను చెప్తాను ముందు నామరూపములు మిథ్యాన్ని నువ్వు గ్రహించు ఎనీథింగ్ విచ్ ఇస్ టైమ్ బౌండ్ ఇస్ మిథ్య బికాస్ టైం బౌండ్ అయితే స్పేస్ బౌండ్ అవుతుంది ఏదైతే టైం అండ్ స్పేస్ చేతనం పరిచ్ఛిన్నమై అంటే బౌండ్ అయి ఉంటుందో అది తప్పకుండా ఆకారం అవుతుంది ఆకారం అయితే దానికో ఆకారం రూపమున్నా ఒకటే దానికో నామం ఉంటుంది అది తత్వం కాదు అది వస్తువు కాదు వస్తువు దాని అడుగున దాగి ఉంటుంది ది అండర్లయింగ్ రియాలిటీ ఇస్ ది వస్తువు హౌ టు గెట్ టు ది అండర్లయింగ్ రియాలిటీ దెర్ ఈజ్ నో అదర్ వే ఎక్సెప్ట్ రిజెక్టింగ్ ది అపియరెన్సెస్ అపియరెన్సెస్ని మనం ఎప్పుడూ సీరియస్గా తీసుకోకూడదు సమ్ వాల్యూ విల్ బి దేర్ వీ రికగ్నైజ్ ఇట్ అండ్ ఇగ్నోర్ ఇట్ అపీరెన్సెస్ తోటి పోకూడదు సో అప్పుడే మీరు ఆ తత్వాన్ని తెలుసుకుంటారు ఓకే ఏవం అదే మృతిగా ఏవం సదేవ సత్యం ఇత్యవధారణ సరే బాగానే ఉంది ఈ జగత్తులో సత్యం ఏమిటో చెప్పండి మీరు నామరూపాలు సత్యం కాదన్నారు మరి సత్యం ఏమిటో చెప్పండి మీకు నేను దృష్టాంతం చెప్తాను నా అభిప్రాయంలో నేను ఆలోచిస్తూ ఉంటాను ఇటువంటివన్నీ ఎందుకంటే మననాం parata as a teacher it is my duty you know then urke vakyam dadivi daniki mukha mukha artha ha anattu ga du mul cherchi chapadam kaduga see i am not interested in showing to you that i am a scholar and i am not interested in making you scholars either i am interested in only one thing to know the truth that, that is the only goal so కా కాబట్టి దృష్టాంతము అనేది చాలా అప్రోపరియేట్గా దానికోసమే ఎఫర్ట్ అంతా కూడా ది దేర్ లైక్ ది ఎంటైర్ ఎఫర్ట్ మీరు గమనించండి సూర్య అని సూర్య దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు గివ్ ఘటన ఎలాగూ ఇచ్చింది చాలా సార్ సన్ సూర్య సూర్య అంటే ఒక రూపము ఒక నామము రూపం మనకి తెలుస్తూ ఒక గోళాకారంగా ఉంటుంది నామము ఇప్పుడు ఈ సూర్య అనే నామం మీద ఆ నామంతో అసోసియేట్ అయి ఉండే రూపం మీద ఎంత డెవలప్మెంట్ ఉందంటే దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ లిటరేచర్ సో మచ్ ఆఫ్ ఉపాసన సో మచ్ ఈస్ దేర్ ఆన్ దట్ నామరూప సో సూర్యుడు అంటే తూర్పును ఉదయిస్తాడు పశ్చిమాన్ని అస్తమిస్తాడు ఇట్ ఈస్ రాంగ్ ఇట్ ఈస్ రాంగ్ స్ట్రైట్ వే ఇట్ ఈస్ రాంగ్ ఓకే యు మే లీడ్ అన్ ఎంటైర్ లైఫ్ ఆన్ దట్ ప్రిన్సిపల్ తూర్పును ఉదయిస్తాడు లేచి బ్రేక్ఫాస్ట్ చేసాం ashman has missed a dinner just put you may lead an entire life on that basis still it is not real correct kada tar a completely reality ki me jeevithan ki sambandham em ledo adhi nenu cheppidi tarvata pagalu ratri he have nothing to do with this sun so is sammeda is sun he is in this particular position and therefore my life is affected this way i tell you sun has nothing to do with it యు మే డెవలప్ సో మచ్ సూపర్ స్ట్రక్చర్ అరౌండ్ ద నేమ్ సూర్య అండ్ ది ఫార్మ్ అసోసియేటెడ్ విత్ ఇట్ నేమ్ అంటే ఫార్మ్ ఉంటుంది రెండు లేదే ఏది లేదు అసలు రెండు కలిసే ఉంటే ఒకదాన్ని విడతీసి రెండోది ఉండదు సో సూర్యుడు అనే నామాన్ని రూపాన్ని ఆధారంగా చేసుకునే ఒక హ్యూజ్ సూపర్ స్ట్రక్చర్ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ వాట్ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ ఉపాసన థియాలజీ ఎలాట్ ఆఫ్ థియాలజీ పూర్వం సౌర అని ఒక ఒక సెట్ ఉండేది శంకరుని కాలంలో వాళ్ళు సూర్యుణ్ణి మాత్రమే ఉపాసన చేసి ఇవ్వరు సూర్యుడిని ఉపాసన చేసి ఉపాసన చేస్తే తప్పేం లేదు దట్ ఈజ్ ఓకే వేదన చెప్పిన ఉపాసనే కానీ మరో ఉపాసన చేసి వాళ్ళని తిట్టివాళ్ళు అంచేతనే వాళ్ళని కల్ట్ అని ఆలోచించింది ఈ కల్ట్ అంటే అర్థం అది వాడు ఉపాసన చేస్తాడు నేను చేసిందే కరెక్ట్ అంటాడు ఇంకా మిగతాదంతా తప్పంటాడు దెన్ ఇట్ బికమ్స్ ఎ కల్ట్ అదర్వైజ్ ఇట్ ఈజ్ నాట్ ఎ కల్ట్ రమణ భగవాన్ ఈజ్ నాట్ ఎ కల్ట్ సో శంకరా ఈజ్ నాట్ ఎ కల్ట్ మేం చేసి పూజే కరెక్ట్ అని ఎవడంటాడో దట్ బికమ్స్ ఏ కల్ట్ సో ఈ సౌర బికెమ్ ఎ కల్ట్ అండ్ శంకరా టు గిట్ అపాన్ హిమ్సెల్ఫ్ టు కండెమ్ ఇట్ సో దెర్ ఈస్ ఎ కల్ట్ అరౌండ్ ద సూర్య ఆల్సో ఓకే ఆల్ దట్ ఈస్ But let us examine What is వాట్ sun What is వాట్ sun అ సన్ అంటే నేను ఒక డిఫాన్సర్ చెప్తా దాన్ని మీరు Sarva ఈ సర్వ జగత్తును వ్యాపించి ఉండే ఒక అద్భుతమైన శక్తి దానికే మాయాశక్తి అని కూడా అంటారు ఆ శక్తి అది పరమేశ్వరుని యొక్క ఒకనొక గొప్ప ధర్మముగా మనకి పురాణాలు వర్ణిస్తున్నాయి సో ఆ మాయాశక్తి ఒక పర్టికులర్ దేశమునందు అంటే ఇక్కడి నుంచి కొన్ని లక్షల ఆరు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఆ పర్టికులర్ దేశంలో అగ్నిహోత్రం రూపంగా మండుతూ ఉంది దట్ ఈస్ ది ట్రూత్ దానికి మీరు సూర్యుడు అని పేరు పెట్టారు ఇప్పుడు చెప్పండి తత్వం ఏమిటి ఆ మాయాశక్తియే సర్వ జగత్ వ్యాపకమైన మాయాశక్తియే తత్వము సూర్యుడేమిటి నామరూపాలు ఓకే దెన్ దెర్ ఇస్ అనదర్ స్టార్ వాట్ ఈస్ దాట్ ఇట్ ఇట్ హెస్ ఎ నేమ్ ఆ స్టార్కి ఒక పేరు పెట్టచ్చు అదిగో పోల్ స్టార్ ధ్రువ నక్షత్రము అగెన్ దెర్ ఇస్ ఎ సూపర్ స్ట్రక్చర్ ఎలా ఉండదు ధ్రువోపాసన ఉన్నది దానికి ఒక పేరు ఎప్పుడైతే పెట్టారో దాని చుట్టూ బోల్డ్ అంత స్ట్రక్చర్ నిర్మాణం అవుతుంది some of it is సెక్యులర్ సమ్ ఆఫ్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆల్ దట్ లెట్ ఇట్ బి దట్ మనం చెప్పినటువంటి తత్వం దానికి విరోధమే ఉండదు వాట్ ఈస్ దట్ సూపర్ స్టార్ దట్ వాట్ ఈస్ దట్ పోల్ స్టార్ ఇట్ ఈస్ ఎ గెయిన్ ద సేమ్ మాయాశక్తి ఇఫ్ ఇట్ ఈస్ ది సేమ్ మాయాశక్తి దానికి సూర్యుడికి తేడా ఏమిటి ఇట్స్ ఓన్లీ దేశ డిఫరెన్స్ అదే మాయాశక్తి ఇంకో దేశంలో ఉంటే అప్పుడు దానికి ధ్రువుడు అని పేరు వచ్చింది ఎప్పుడైనా మీరు ఫారెస్ట్ ఫైర్ చూసారా ఫారెస్ట్ ఫైర్ బొమ్మలు చూపిస్తూ ఉంటారు ఫారెస్ట్ ఫైర్ అంటే ఒకే ఫైర్ బాధ ఉండదు ఎక్కడో ఫైర్ ఎక్కడో ఫైరు ఎక్కడో ఫైరు అలాగే పది చోట్ల పది రకాల ఫైర్స్ వేరువేరుగా మండుతూ ఉంటాయి నవ్ ూ యూ హ్యావ్ టెన్ ఫైర్స్ ఆర్ వన్ ఫైర్ యూ హ్ ఓన్లీ వన్ ఫైర్ మరి దెన్ హౌ ఇట్ ఈస్ అపీరింగ్ యాజ్ టెన్ యూనిట్స్ బేస్డ్ ఆన్ దేశ ఇట్ ఈస్ అపిరింగ్ యాజ్ టెన్ యూనిట్స్ సో దేశ భేదాన్ని బట్టి మీకు సంఖ్యాభేదము నానాత్మము భాషిస్తోంది తప్పిస్తే వస్తువు యాజ్ ఫైర్ ఇట్ ఈస్ వా సిమిలర్లీ సన్ అదర్ స్టార్స్ దేర్ నెంబర్ ఈజ్ ఏ బిలియన్ ఇన్ అవర్ గెలాక్సీ ఒక బిలియన్ స్టార్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ సన్ ఈ బిలియన్ అని మనం లెక్క ఈ లెక్క వేయడంలో బాగా సరిగ్గా లెక్క వేస్తే వాడికి ఒక కూడా ఇస్తారు కాస్మాలజీలో ఇక్కడ ఇన్ని స్టార్స్ ఉన్నాయి అక్కడ అన్ని స్టార్స్ ఉన్నాయి ఆల్ దట్ ఈస్ ఓకే యూ గో ఆన్ డిస్క్రైబింగ్ ఇట్ but the basic reality is all these billion stars are not a billion things they all are one the expressions of one reality what is that reality? maya shikti a maya shikti ne manavalu durga lalita ne perutu puji sto unna that is how it is so కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రిన్సిపుల్ మీకు తెలియాలంటే సూర్యుడు అనే నామరూపాలకు మీరు కట్టుబడి ఉంటే మీకు తెలియదు ఆ నామరూపాలకు అతీతంగా మీరు దర్శించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఆ అండర్లయింగ్ రియాలిటీని మీరు చూడగలుగుతారు ఇన్ ద సేమ్ వే ఏవం సదేవ సత్యం ఇత్యవధారణాత్ సో ఘటన్ నుంచి సత్త దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో ఇంకో ఎగ్జాంపుల్ నేను ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇప్పుడు నవ్ లెటర్ కమ్ టు దిస్ ఫైనల్ రియాలిటీ పరమాత్మ అర్ పరబ్రహ్మ దిస్ పరబ్రహ్మ ఈజ్ ది సత్యం సత్యం బ్రహ్మ కదా ఇప్పుడు మనం చెప్తున్నది పరబ్రహ్మ సత్యం అంటే ఎవ్రీథింగ్ ఎల్స్ మస్ట్ బీ నథింగ్ మోర్ దాన్ ఎన్ అపియరెన్స్ ఆన్ దట్ పరబ్రహ్మన్ ఇప్పుడు మీకు నేను ఒక దృష్టాంతం చెప్తాను చూడండి ఇంక దృష్టాంతాలే పని ఇంకేముంది పొద్దు నుంచి సాయంకాలం దాకా దృష్టాంతాలు వేదాంతులు అంటే ఇంక అలాగే ఉంటారు దృష్టాంతాలు తప్ప ఇంకేం సో ఇప్పుడు ఒక జలరాశి ఉంది ఆ జలరాశి ఎందు సడన్గా ఒక కదలిక వచ్చి మీరు అక్కడ తరంగములు బుడగలు ఫేనము అంటే నురుగు మొదలగు వికారములను చూస్తున్నారు వీటిని వికారములు అంటారు అంటే ఎఫెక్ట్స్ మేనిఫెస్టేషన్స్ వాటిని మీరు చూస్తున్నారు వాస్తవంలో ఈ తరంగములు ఇత్యాదులన్నీ కూడా వాటి యొక్క మీరు అధిగమించగలిగితే అవన్నీ కేవలము నీరు మాత్రమే నీరు తప్ప ఇంకేం లేదు నీరు అఖండముగా ఉంటుంది చిత్రం ఏంటంటే మీరు గమనించండి ఇదిగో ఇది తరంగము అని అన్నారు ఇది ఇంకో తరంగము అని అన్నారు తరంగము ఏది పేర్లు కూడా పెట్టచ్చు ఈ తరంగాలకి పేర్లు పెడతా మీరు ఎప్పుడైనా సర్ఫ్ అనే ఒక సర్ఫింగ్ అనే ఒక క్రీడ ఒకటి ఆ క్రీడ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు తరంగాలకి పదహారు రకాల పేర్లు పెట్టారు పదహారు ఇరవై ఇన్ని రకాల తరంగాలు ఉంటాయి ఆ తరంగాల్లో కొన్ని తరంగాలు సర్ఫింగ్కి అనుకూలంగా ఉంటాయి కొన్ని అనుకూలంగా ఉండవు వాటికి బ్రేకర్స్ అని పేరు యూనిఫారం తరంగాలు బెల్లైక్ తరంగాలు ఎవేవో పేర్లు పెడతారు కాబట్టి ఈ తరంగము వేరు ఈ తరంగము వేరు తరంగము ఏ తరంగము బి నానాత్వం ఏ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం ఇది ఈ తరంగము ఇక్కడ ఉంటే ఆ తరంగం దూరంగా ఉంది ఈ తరంగం పుట్టిన టైంకి ఇంకా అది పుట్టలేదు ఇది పుట్టిన కొద్దిసేపటికి అది పుట్టింది సో ఆ విధంగా టైం వైజ్ డిఫరెన్స్ కూడా ఫేస్ డిఫరెన్స్ అంటారు దాన్ని టైం వైజ్ డిఫరెన్స్ని ఫేస్ డిఫరెన్స్ అంట స్పేస్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది టైం వైజ్ డిఫరెన్స్ ఉంటుంది ఆ తరంగాలకి వాటికి వేరువేరు రూపాలు ఉంటాయి వేరువేరు నామాలు మీరు పెట్టుకోవచ్చు సో రెండు తరంగములు ఆ మధ్యలో ఏముందని అడిగారు అనుకోడు మధ్యలో ఏముంది ఏమీ లేదంటాడు ఏ సర్ఫర్ సేల్స్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ ది మిడల్ గమనించారా మీరు తరంగము తరంగము క్క అభావము ఈ ఈ అభావము తరంగము యొక్క అభావం ఎక్కడుంది మధ్యలో ఉంది తరంగం ఎక్కడుంది ఇటుంది అటు ఉంది తరంగము యొక్క అభావము మధ్యలో ఉంది దిస్ ఈజ్ వాట్ హీస్ కానీ తరంగము ఏ అన్న చోట ఏముంది నీరున్నది తరంగము బి అన్న చోట ఏముంది నీరుంది మధ్యలో తరంగ అభావము అన్న చోట ఏముంది నీరు దట్ దట్ వాటర్ ఈజ్ ది సబ్స్ట్రాటమ్ ఆన్ వచ్చారాస్ ఆల్ మో మోడిఫికేషన్స్ వికార్ అంటే మోడిఫికేషన్ ఆల్ మోడిఫికేషన్స్ అండ్ ఆల్సో దేర్ ఆప్షన్స్ తర్వాత ఇప్పుడు ఇంకో ప్రిన్సిపుల్ మీకు చెప్తాను మీరు ఆలోచించండి ఆ ప్రిన్సిపుల్ ఏమిటంటే తత్వం ఉంటుంది తత్వం ఉన్న నామరూపాలు ఏమి ఉండవు ఇప్పుడు ఈ తత్వము నామరూపరహితంగా ఉండదు దాన్నే అన్మానిఫెస్ట్ అంటారు అది అవ్యక్తము అంటారు వ్యక్తం అవడము అవ్యక్తము వ్యక్తమవడం అంటే ఏమిటో తెలుసిన నామరూపాత్మకంగా వ్యక్తం అవే మీకు నామరూపాలు కనపడటానికే వ్యక్తం అవడము అంటారు నామరూపాలు ప్రకటం కాకుండా ఉంటే అవ్యక్తము దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ మ్యానిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్ ఇప్పుడు ఈ వ్యక్తానికి అవ్యక్తానికి ఉండే తేడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు అవ్యక్తం ఉంది అవ్యక్తంలో నామరూపాలు ఉండవు వ్యక్తమైంది అవ్యక్తమే వ్యక్తమైంది అంటే ఏమిటి వ్యక్తమైంది నామరూపాలే వ్యక్తమయ్యాయి దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఇది వన్ వే టు అండర్స్టాండ్ మేనిఫెస్టేషన్ దెర్ ఈజ్ అనదర్ వే టు అండర్స్టాండ్ మేనిఫెస్టేషన్ అదేమిటో తెలుసిన అవ్యక్తమునందు ద్వంద్వములు ఉండవు ఆపోజిట్స్ ఉండవు వ్యక్తమైనప్పుడు ఆపోజిట్స్ ఉంటాయి ఇప్పుడు విశాలమైనటువంటి జలరాశి ఎందు ఏ రకమైన కదలిక లేని జలరాశి ఎందు తరంగములు తరంగముల యొక్క అభావము తరంగాభావము అనే ద్వంద్వం దాని ఎందు ఉండదు కానీ అదే వ్యక్తమైనప్పుడు ఇగో ఇక్కడ తరంగం ఉంది ఇక్కడ తరంగం లేదు మళ్ళీ ఇది తరంగం ఇది తరంగం లేదు అని ఆ రెండు వస్తాయి వాటి యొక్క అభావము లేకపోతే ఇంకో రకంగా చూస్తే క్రెస్ట్ అండ్ ట్రఫ్ ద్వంద్వం మీరు ద్వంద్వాన్నే రెండు రకాలుగా చెప్పవచ్చు సో ఈ ద్వంద్వరూపంగా ప్రకటమవటానికే అభివ్యక్తి అని పేరు వ్యక్తీకరణము ఈ ద్వంద్వరూపంగా ప్రకటం అవ్వాలి అంటే అసలు మూలంలో ఏముండాలి అవ్యక్తము ఉండాలి అంతేనా కరెక్టే కదా అవ్యక్తం లేదనుకోండి నీళ్లు లేవనుకోండి తరంగాలే ఉంటాయి మనం ఇల్లు కట్టేసామనుకోండి చెరువు అంతా ఇంకా తరంగాలే ఉంటాయి కాబట్టి అవ్యక్తము ఉండాలి ఉంటే దాని ఎందు నామరూపములు కానీ లేకపోతే ద్వంద్వములు కానీ ఇది వేరు అది వేరు కాదు నామరూపాలు అంటే ద్వంద్వాలే సో నామరూపములు రూపంగా కానీ నామరూపాత్మకంగా కానీ ద్వంద్వాత్మకంగా కానీ అభివ్యక్తముగుట అనే పరిస్థితి మీకు సిద్ధించాలి అంటే దాని వెనుక అవ్యక్తము ఉండాలి ఓకే ఇప్పుడు వాట్ ఈస్ జగత్ దీని ఇంతవరకు ఏమన్నా సరస్సు తరంగాలు దీంట్లో మహాభాగ్యం ఏం మీకు తెలిసి ఒకే అలా హడావిడి చేస్తాం మీరు నేను ఒకసారి స్టన్ అయిపోయిన పరిస్థితి ఓ ఓ సమావేశంలో వెళ్ళాను ఒక ఆయన ఘటం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారని ఆచారంభణం వికారం నావధేయం వృత్తికేత సత్యం ఇది ఈ వాక్యం అది ఇట్ ఈస్ దేర్ అండ్ చాందోగ్య హీ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ అండ్ దెన్ సమావేశం అయిపోయింది ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు మొన్నడు క్లాసులేదు ఏం లేదా ఇట్ వాజ్ ఏ పబ్లిక్ మీటింగ్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ ఘటము నామరూపాత్మకము మిథ్యా ఎక్స్ప్లెయిన్ అండ్ దే దెన్ దిస్పర్స్ తర్వాత ఒక ఆయన అంటాడు అబ్బాయి ఎంత బాగా చెప్పాడండి నేను కూడా నిజమే ఘటం మిథ్యని బాగానే చెప్పాడు కానీ ఇంకో విద్యార్థి వచ్చి నన్ను అడిగాడు కాబట్టి ఘటం మిత్యని తెలిసింది కానీ దానివల్ల మాకు ఏమిటంటే ఉపయోగం అని అలా అలా ఉంది ఏమిటి ఆ పాఠం అని ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వేదాంతం ఘటం గురించి చెప్తూ ఉంటుంది కబులు అని అనుకునేందుకు అవకాశం ఉంది అంటే దృష్టాంతం చెప్పి దారిష్ట్రాంతకానికి వెళ్ళలేదు ఎందుకో తెలుసిన బో దారింతకానికి వెళ్ళగలిగితే వాడు మునగాడే అక్కడే ఉంది అసలు సమస్య అంతా అరే నేను ఆ స్ట్రగుల్లో ఉన్నాను లెటర్ సీ వెదర్ ఐ విల్ సక్సీడ్ సో ఇప్పుడు ఆ దృష్టాంతి దారిష్ట్రాంతకానికి కన్వర్షన్లో ఉన్నాను నేను దట్ ఈస్ ది మేజర్ ఏరియా సో ఇప్పుడు ఈ జగత్తంతా కూడా అవ్యక్త జగత్తంతా కూడా కారణము ఒక కారణం మాట కూడా ఒకటి ఇంట్రెడ్ చూసేట్ శంకరాయిస్ గోయింగ్ టు ఇంట్రెడ్ చూసేట్ కాబట్టిప్పుడు ఈ అవ్యక్తము వ్యక్తము మీకు తెలిసిపోయింది కదా సో ఈ వ్యక్తము అనేది ఏదైతే కలదో దానికి కారణం ఏమవుతుంది అవ్యక్తమే అవుతుంది అది కూడా మీకు స్పష్టంగా తెలుస్తాం సో అవ్యక్తానికి వ్యక్తానికి మధ్యన కారణకార్యభావము అంటే కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్సో దే వెరీ ఆబ్వియస్ ఓకే ఇప్పుడు ఈ ఈ జగత్తుకి బ్రహ్మకి ఉండే రి రిలేషన్షిప్ను మనం ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి జగత్తు ఎలా ఉన్నది నామరూపాత్మకము ఓకే దేర్ ఫార్ ద రియాలిటీ మస్ట్ బీ అండర్లయింగ్ దీస్ నామరూపాస్ నామరూపాలకి అండర్లయింగ్గా మీకు ఆ తత్వము ఉండాలి దట్ ఈస్ ది కంక్లూషన్ సో జగత్తు వ్యక్తము ఈ వర్డ్స్ ఉపయోగపడతాయి దెట్ హస్ హోల్డ్ ఆన్ టు దోస్ వర్డ్స్ ఎందుకంటే మనకున్న సంపద వర్డ్సే కదా ఇంకేం మహాభాగ్యం సో జగత్తు వ్యక్తము ఈ వ్యక్తమైన జగత్తునకు కారణమై దీనికి అండర్లైన్ రియాలిటీగా ఉన్నదానికే బ్రహ్మ అని మనం పేరు పెట్టుకున్నాం ఇప్పుడు పాయింట్ ఏమిటంటే బ్రహ్మ పేరు వరకు బాగానే ఉంది దట్ బ్రహ్మ ఇస్ సత్యం హవ్ ఈజ్ ఇట్ దట్ ఈస్ ది ఇష్యూ హవ్ ఈజ్ ఇట్ సత్యం అండ్ వాట్ ఈజ్ ఇన్ విచ్ రెస్పెక్ట్ దట్ సత్యం రిఫర్స్ టు దిస్ జగత్ బ్రహ్మ దట్ ఈజ్ ది ఇష్యూ అది ఇప్పుడు చూడండి జగత్ అంటే అన్ని ద్వంద్వములతో కూడి ఉంటుంది ఇది ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జగత్ అంటే సినిమా హాళ్ళు మార్కెట్లు స్టాకులు జనాలు కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు ఇండియన్లు అమెరికన్లు ఇది జగత్ అంటే ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ జగత్ చాలా సబ్జెక్టివ్ వే ఆఫ్ జగత్ సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళకే ఒక్కొక్క రకంగా ఉంటుంది జగత్ హైలీ సబ్జెక్టివ్ మీరు నన్ను వచ్చి జగత్తు అడిగితే నేను నామరూపాత్మకని జగత్ అంటాను ఎందుకంటే పొద్దు నుంచి సాయంకాలం దాకా అదే ప్యారెట్ లాగా పాడుతూ ఉంటాను కాబట్టి ఇదే ఇదే మీరు వెళ్ళి ఎవరైనా మరొక అతన్ని రిక్షాయిని అడిగారు అనుకోండి జగత్ అంటే ఏమిటని జగత్ అంటే ఏముందండి గోదావరి ఎక్స్ప్రెస్ వస్తే కస్టమర్స్ వస్తారు కృష్ణా ఎక్స్ప్రెస్ వస్తే కస్టమర్స్ వస్తారు అది జగత్ అని చెప్తాడు దట్ ఈజ్ హిజ్ జగత్ పూర్వం గుర్రబండి వాళ్ళు ఉండేవారు పల్లెటూరు దగ్గర ఆ గుర్రబండి వాడి జగత్ ఏమిటంటే హీ నోస్ ఎఫ్ యూ బస్సెస్ హైదరాబాద్ బస్సు మద్రాసు బస్సు ఇలాంటి బస్సులు వస్తాయి ఆ బస్సులు వచ్చినప్పుడు దాంట్లోంచి కొంతమంది కస్టమర్స్ దిగుతారు దట్ ఈజ్ హీజ్ దట్ ఈజ్ హీస్ జగత్ అతని జగత్తులో అవే ఉంటాయి అతను కలగన్నా వాటి గురించే కలగంటాడు అతని కల వచ్చింది బస్సు వచ్చి మంచి కస్టమర్స్ దొరికారునో ఏదో అలాంటి కలగంటాడు సో ఈ జగత్ అన్నది ఆ రకంగా మీరు సబ్జెక్టివ్గా దాన్ని అనలైజ్ చేయటం కూతురుదు You have యూ హెవ్ టు బ్రేక్ ఇట్ డౌన్ ఆర్ రెడ్యూస్ ఇట్ టు సమ్ డెఫినెటివ్ యూనిట్స్ అప్పుడే దాని యొక్క కారణమేమి దాని రియాలిటీ ఏమి అన్నది మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడి గీతలో కూడా చాలా అద్భుతంగా ప్రతిపాదన